విశ్వప్రభా ఈ దిన నడిపించను ఇంతమంది చుడు లేకు విశ్వప్రభ మాకు ఈ దినం ఇచ్చిన విశ్వప్రభ నాదివానికే నీకే గంతం నీకే కలు కాక నాదివాణి స్వతం వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అలాది మీ ఆత్మ ద్వారా నడిపించే ఆదివంతు మీరు ఉండండి రాని బిడ్డ నడిపించే నాదివాణి నాదివానికి రాజకీయ రాక దిన కాలంలో ఉన్న విశ్వప్రభ అలా వాక్యం మా ఉద్యమంలో ఉండాలా అలాదివాణి మీరే మాకు సహాయకండింది ఆదివంతు మీకు అష్టం అబ్బు చెప్తాం నుంపా క్షమించుము ఇప్పుడైనా పాపమంతా రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా జీవితాన్ని మాచు తన పరచూ సహాయం చేయి ప్రభు నీకోసం జీవింపా సహాయము చేయి ప్రభు నీకోసం జీవింపా కేసు నీ బోసేలు బాపై మారానికి తిరిగి లేచితి వినను రక్షింప క్షమించు మోయి పూడే నా పాపమంతా రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మచు తన పరచూ సహాయం చేయి ప్రభువు జీవింపాయము చేయి ప్రభు నీ కోసం జీవింపా అల్లెలు థ్యాంక్ యూ అన్నా ఎవరు సమీపించలే తేజసులో నివసించు నాయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే మౌ దునో నే నే మౌ దునో ఏ మౌ దునో నే ఏ మౌ దునో నే ఏ మౌ దును నే నే మౌ తేజసులో నివసించు నా ఏ సయ్యా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచీ ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచీ నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతు పరవశించు వేలా నివిచు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతు పరవశిలా ఏమ దునో నే నే మౌ దునో ఏమౌ దునో నే ను నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా మహిమను పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమై మనుతలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేంచేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేంచేయు ప్రశాంత వేలా ఏ మౌనో ను నేనేమవును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమౌదును నేనే మౌదును ను నే నే మౌ దోను ఎవరు సమీపించలేని తే జయసులో నివసించు నాయసయ్యా జయించి నవారి కలసి నిసింహాసనము నే చరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేలా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతో నిత్య మహిమలు నను పిలిచే ఆ శుభవేలా ఏమౌదును నేనేమౌదును ఏమవును నేను నౌదును ఎవరూ సమీపించలేని తేజస్సులో యువసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనేను ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయసయ అలలు సోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపృడ మోహన తొడగు తండ్రి మహిమ స్వరూపేవ కృపమైన నీకే స్థుతులు సోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులో నిలబెట్టినారు ప్రభావ దీవారాత్రు మమ్మల్కి ఆశ్య కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రించినారు దాన్ని నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా నీకే స్థుతులు స్తోత్రమైనా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు ప్రతి దశలోనైనా దుష్టి మాకు విజయం ఇచ్చినారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు ఓ ప్రవణీలో మమ్మల్ని తృణీకరించినా కానీ ప్రవ్వ కానీ మీరు మటుకు ప్రభావములు ఎంతగానే ప్రేమించినారు మీ యొక్క చెంగును మమ్మల్ని ముడేసుకొని ప్రభా ఇంత కాలం వరకు ప్రభావ మీరు మమ్మల్ని నడిపించినైనా దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నామైనా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరం ఇక యుగంలో నీకే కలుగుని కాకహాలలు నా ప్రభ నా తండ్రి యొక్క మధ్య కాల సమయంలోనైనా మీ సందికి వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయని ప్రభ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధితో మాకు కనిగించండి మీరెంతో పరిశుద్ధులు ప్రవ మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా మాలో ఇంకేమైనా ఆయాస్థకరం ఉంటే చూపించండి ప్రావ వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం పొందాలా మీ కృపలో మీరు జీవించాలా యథార్థ హృదయం కలిగి ప్రవా నిండు మనిస్తూ నేను సేవించాలనే సహాయపడండి మీరు నూతనమైన పరిశుద్ధమ నడిపింపు దయచేయండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేను ప్రభావా మా స్వభిద్ధిని కొట్టివేయండి మా ప్రవర్తన అంతటిందు ప్రభావ నీకు అధికారాన్ని లోబడుతున్నాం ప్రవ నా ప్రాణం ఆత్మ జీవం సంపుణ నీకు సమర్పించుకుంటే నీ ఆత్మధారణ నడిపించండి నా హృదయంలో మీరుండి ప్రభావంతో మాట్లాడండి మీకు సమర్థమైతే వాకుమ కనుగరించి మీరే మాట్లాడే మహింపందమని ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రాతిష్టం తండ్రి ఆమె హనలియ ఈరోజు మన వాక్యము ధ్యానించే ఒక అంశం ఏంటంటే సాక్ష్యం ఇవ్వడం ఎలాంటి సాక్ష్యం మనం ఇవ్వాలా సాక్ష్యం అసలు దేని గురించి మనం ఇవ్వాలా కాబట్టి అలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలుగుతున్నామా అనేది ఒక అంశం గురించి మనం ధ్యానిస్తున్నాము ఈ ఉదయ కాల ప్రభు నాకు ఆ విషయం బయలుపరిచిండు కాబట్టి కొన్ని వాక్యాలు చాలా వాక్యాలు ఉన్నాయి కాబట్టి కొంచెం సేపే నేను చెప్తాను ఎక్కువ తీసుకుంటాము కాబట్టి మొట్టమొదటిగా అపోస్తుల కార్యంలో నుంచి మనం వాక్యం ఆరంభించుకుందాం అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము ఆ నాలుగైదు ఎనిమిది వరకు మనం ధ్యానిస్తాము తర్వాత వేరే వాక్యాల్లో మనం వెళ్ళిపోదాం ప్రకటన గ్రంథం ఆ విషయాలు మనం ధ్యానిస్తాము కాబట్టి ఆ కార్యము మొదటి అధ్యాయంలో నుంచి ఒక వాక్యం చూసినప్పుడు ఆ ఓ అను ఏసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరములకు చేర్చకు చేర్చకొని దినము వరకు ఆయన చేయుటకును బోధించటకును ఆరంభించిన అన్నిటిని కూర్చి నా మొదటి గ్రంథమందు రచించి కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఏసు ప్రభు విధానాలు ఆయన యొక్క సేవా జీవితం ఏరీతి కొందు వాటి అన్నిటినీ ఆయన రాస్తున్నాడు తన పత్రికలో కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఉదయ ఫిలా ఈ యొక్క వ్యక్తి యొక్క విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఒక పేరు ఆయన ఎలాంటి వాడంటే ఒక స్నేహితులు లాంటి ఒక సహచరు లాంటి అతను ఒకరితో చూపరితమైన సహచరుడు కాబట్టి అన్నిటిలో ఆయన సేవలను అందించేవాడు అన్నట్టు ప్రతి దశలో సహాయపడేవారు ఎంతో గొప్ప స్నేహితుడిగా ఉండటానికి అతడు సహాయపడేవారు అన్నట్టు అలాంటి వ్యక్తి ఈ యొక్క విషయాలు మనం రాస్తున్నట్టు మనం చూస్తున్నాం కాబట్టి లోక ఈ యొక్క కార్యమంతా ఆ లోకాన వ్యక్తి లోకా అనే వ్యక్తి రాసిండు కాబట్టి ఇక్కడ మనం ధ్యానించే అంశం ఏంటంటే ఆ మనం చూస్తున్న ఒక అంశము కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు మన ప్రభువు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మనం చూస్తున్నాం కదా ఆయన పరములకు చేర్చుకొనబడిన దినము వరకు అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకము ఆహ్వాణమైనంత వరకు ఏం జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది అనేది మనం ధ్యానిస్తున్నాం ఆయన ఏం మాట్లాడింది శిష్యులతోని కాబట్టి వాళ్ళు ఏం చేయాలని చెప్పాడు ప్రభు అనేది మన ధ్యానిస్తున్నాం తరువాత ఆయన పరమునుకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు ఆరంభించ బోధించటకును ఆరంభించిన వాటన్నిటిని గుర్చి నా మొదటి గంధం రచించింది అయితే మూడవ చనంలో నుంచి మనం చూస్తున్నాం ఆయన శ్రమ తరువాత నలభై దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యముల గుర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకున్నాను అలా లిచ్చడండి ఈ యొక్క విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినాల వరకు శిష్యులకు కనిపించిండు ఆయన తోమ కనిపించిండు ఒక దశలో తోమ వచ్చిండు తోమ లేనప్పుడు యేసు వాళ్ళంతా దగ్గర కూర్చున్నప్పుడు మనకు తెలుసు ఆ విషయంలో కాబట్టి ఆయన కూర్చున్న వాళ్ళందరూ ఒక రూమ్ ఉంచి ఉన్నప్పుడు ఏసుప్రభు అక్కడ దిగటం ఆయన మాట్లాడటం తర్వాత ఆ టైంలో తోమ ఉండడు తోమా ఏం చేస్తారంటే ఎప్పుడు అనుమానాలు అన్నట్టు తోమాకి కాబట్టి నిలకలేని జీవితం అన్నట్టు అందరూ అడుగుతూ ఉండడం అది ఇది అని చెప్పాను కాబట్టి తోమ ఆ టైంలో లేడు కానీ ఎవరు అక్కడ శిష్యులు మిగతా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి తోమ ఉండడు అక్కడ కానీ తోమ గురించి మళ్ళా స్పెషల్గా ఆయన వస్తాడు వచ్చినప్పుడు నేను నువ్వు నీ వే ఆ గాయంలో ఏలు చూస్తే కానీ నేను నమ్మను అక్కడ కాబట్టి వచ్చి చూడు తోమ అని చెప్పాను అంటే ఆయన వచ్చి చూస్తాడు తర్వాత ఆయన పశ్చాత్తపడి తోమను చూసి నమ్మిను కాబట్టి చూడ నమ్మకిన వారు ధన్యులు అంటాడు అక్కడ కాబట్టి మన విశ్వాసము చూస్తే నువ్వు నమ్ముతున్నవా లేకుంటే విశ్వాసంలో నమ్ముతున్నవా అనేది పాయింట్ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాల మన సేవా జీవితం ఏ రీతిగా ఆరంభం కాదు నువ్వు చూసి నమ్ముతున్నవా లేకుంటే ఆ విశ్వాసంలో నమ్ముతున్నవా కాబట్టి ఈరోజు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏ రీతి ఉందంటే అపోస్తుల కాలంలో ఆ కాలంలో శిష్యుల కాలంలో డైరెక్ట్గా జరిగినాయి బ్రదర్ వాళ్ళు చేయగలిగినారు బ్రదర్ ఈ కాలంలో మనం చేయలేం బ్రదర్ అని చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకు చేయలేరు అపోస్తులు కా అపోస్తులు చేసినారు కాబట్టి అదొక నిదర్శనం ఆయన అదొక రుజువు అది మనకి బైబుల్ వాక్యంలో పత్తిది అవి నెరవేర్ని కాలంలో వాళ్ళు చేశారు కాబట్టి అదొక రుజువు లాంటిది మనకి కాబట్టి వాళ్ళ కాలంలో జరిగినాయి కాబట్టి తిరిగి మన కాలంలో జరుగుతాయి అనేది నీ ఫేతు జరిగితే నమ్ముతా అవి చూస్తేనే నేను నేను కాదు కాబట్టి ఇలాంటి అనుమానాలు మధ్య సేవకులు ఈ రోజు చెక్కబడుతున్నారు ఏం చేయాలా ఏం పరిస్థితి ఏం చేయాలా ఎట్లా ఉందనేది రకరకాలుగా మనం డిప్రెషన్ లో పడే అవకాశం ఉంది కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన సజీవుడు ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు ఆయన ఆయన తర్వాత నలభై నలభై దినాలు వాళ్ళకి కనిపించింది తర్వాత ఏం చేసింది తెలుసా ఈ నలభై దినాలు ఏం చెప్పిన అనేది మనం అర్థం చేసుకోవాలా దేవుని రాజ్యం గురించి బోధించిన ఆయన పరలోక రాజ్యం గురించి బోధించిన రే సెకండ్ టైం ఆయన శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆయన శిలువ ఇయ్యక ముందు కూడా ఎన్నో విషయాలు బయలుపరిచిండు ఎన్నో ఉపమానాలు చెప్పిండు ఎంతో ఆత్మీయ సత్యం ఉంది ప్రతి ఉపమానం కింద ఒక ఆత్మీయ సత్యం ఉంది మన కిందికి వెళ్ళిపోతేనే కానీ అది మనం తీసుకో అన్నట్టు ఇప్పుడు చెట్టు ఉందనుకో ఆ చెట్టు అనేది వేరు ఎక్కడ దాగిపోయింది అని తెలుసుకోవాలి కదా అది ఎంతో లోతుగా నాటపడితేనే ఆ చెట్టు అంత దృఢంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి నువ్వు చెట్టు లాగా ఉండి ఫలించాలంటే నీ వేరు కూడా అంత లోపలికి వెళ్ళిపోవాలా నువ్వు అంటే నువ్వు ఆత్మీయ లోపలికి పోతేనే నువ్వు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలవు కాబట్టి మనం ఏం చేస్తామంటే పై పైన మనం చూస్తున్నాం కానీ మన లోపలకు పోవాలా చూడండి బైబిల్ వాక్యంలో ఉంది నరుణ హృదయము నీట్ లోతు నీల బావి అంటుందంట వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడంట నీళ్ళు కాబట్టి మనం చేదుకోవాలా ప్రతి క్షణం జీవజలాన్ని మనం తోడుకోవాలా వెన్నలో మజ్జగ చేసేటప్పుడు ఏం చేస్తారు వెన్న కవ్వం తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి చిలుగుతూ ఉంటారు అది చిలికే కొంది చిలుకే కొంది దాంట్లోకి వెన్న బయటకు వస్తూనే ఉంటారు అయిపోయేంత వరకు ఉండాలన్నట్టు కాబట్టి అది ప్రయాసంతో కూడింది ఓపితో కూడింది మనం వెతుక్కోవాలా ప్రయాసపడడం నేర్చుకోవాలా ఇతరుల మీద మనం ఆధారపడదు ఇప్పుడు కూడా నేను నేర్చుకున్న సత్యం అది కాబట్టి మనం ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలా ప్రతి దశలో కాబట్టి ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినాల్లో వాళ్ళకి అగపడిండు కనిపించింది ఆయన అంటే నేను లేచిన సజీవుని కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి ఆయన చనిపోయిండు ఆయన లేస్తాడో లేడో ఆయన ముందే చెప్పిన మూడోది మేము తిరిగి లేస్తాడని కానీ శిష్యులు మర్చిపోయినారు కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆయన చెప్పిన వాగ్దానము ఏది కూడా మర్చిపోవడానికి వీల్లేదు ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందంటే ఆయన చెప్పిన వాక్యాన్ని నువ్వు వినకుండా అది మర్చిపోతే నీకు అనుమానాలు వస్తుంటాయి అవిశ్వాసంలో పడిపోతూ ఉంటావు ముందు ఒక రీతిగా మాట్లాడి తర్వాత ఒక రీతిగా మాట్లాడతాడా ముందు మాట్లాడిందే సత్యం దుష్టుడు మనల్ని మోసగించడానికి ఎన్నో విధాలంగా ఏదో రూపము వాళ్ళ కళల ద్వారా కూడా మనం మోసగిస్తూ ఉంటాడు ఒక దశలో మనం రూపాలు కూడా ఆ రీతిగానే వాడు వాడుకుంటూ ఉంటాడు కదా వెలుగు దూతం ధరించుకొని వేసినప్పుడు సేవకులే మోసిపోయినారు కాబట్టి ఈ రోజు అది అసలు నిజమైన వెలుగు దూతన కాదనేది పరిశీలించే బాధ్యత మటుకు మంది కాబట్టి ఈరోజు పరిశీలించ పరిశీలించలేని స్థితులు ఉన్నారు సేవకులు ఈరోజు కాబట్టి మనం అట్లా ఉండొద్దు అని మనం ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఆ నలభై ఆయన ఆయన రాజ్యం గురించి బోధిస్తున్నాడు అనేక ప్రమాణాలు చూపించినట్టు అంటే రుజువులు కింద ఫ్రూట్ నోట్స్ లో రుజువులు అని కాబట్టి చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన తిరిగి లేచాడు ఆయన సజీవుడు అని ఆయన కాబట్టి ఎన్నో ప్రమాణాలు చూపించిండు తను తను సజీవుగాన్ని కనపరచుకుని నేను సజీవుడు నేను బతుకుని కాబట్టి ఆయన బిడలమైన మనం కూడా ఆయన సజీవుడు ఆయన జీవం గల మనం కూడా ఏం చేయాలంటే అనేక ప్రమాణాలు మనం చూపించాలి మనుషులకి ఏస్తు ఆయన సజీవుడు అని మనం కూడా చూపించాలి కదా అదే కదా సాక్ష్యం ఇవ్వటం అంటే వాక్యం చెప్పి పోయేది కాదు కదా విధానం కాబట్టి అది ఏ రీతిగా అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన చూపించిండు శిశువులు శిశువులకి తను తను సజీవుగా కనపరుచుకున్నాడు ఎన్నో ప్రామాలు చూపించిండు ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించిండు కాబట్టి తాను కలుసుకొని చివరికి ఏం చెప్పిండంటే ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించాను మీరు ఎరిశీలంలో నుండి వెళ్ళక కాబట్టి మీరు ఎరిశీలం నుంచి వెళ్ళొద్దు ఫస్ట్ ఆయన చెప్తున్న ఆజ్ఞ ఎందుకు వెళ్ళొద్దండి అంటే నా వలన వీణ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమనడు కాబట్టి తండ్రి ఏం వాగ్దానం చేసిండు ఏంజీ ఏం వాగ్దానం గురించి మాట్లాడుతూ మనం ప్రవన్నప్పుడు పరశుదాత్మ గురించి కదా కాబట్టి యోహోను నీళ్ళలో మీకు బాప్తిం కానీ కొన్ని కొద్ది దినములు లోగా మీరు పరుశుదాత్మలో బాప్తిసం పొందేదరా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా యోహోని ఇచ్చిన ఎందుకు వెళ్ళొద్దండు శిష్యులు వాళ్ళు చూసిన సత్యాన్ని వాళ్ళు విని వెళ్ళిపోయే కాకుండా మీరు వెళ్ళొద్దు కాబట్టి మీరు ఎరుశలంలోనే ఉండాలా ఉండాల్సింది ఆ వాగ్దానం కనిపెట్టేంత వరకు వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండాల కనిపెట్టమన్నాడు కాబట్టి మనం కనిపెట్టే బాధ్యత మంది ప్రతి దశలో మనం ప్రభు మనం కనిపెట్టాలా ఆయన ఎలాంటి ప్రమాణాలు చూపిస్తున్నాడు ఎలాంటి విషయాలు మనకు బయలుపరచబోతున్నాం ఆయన సన్నిలో మనం కనిపెట్టుకోవాలా ఆయన సజీవుడు మనం రుజువు పరచాల మనుషులకి ఆయన రుజువు పరుచుకున్నాడు మన ప్రభు నేను లేచిన నేను సజీవుణ్ణి నేను మూడో దినం తిరిగి లేచిన నేను లేచినాను అని రుజువు పరుచుకున్నాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు సమాధి చేయబడ్డ చని చంపబడ్డము సమాధి చేయబడ్డము తర్వాత మూడో దినం తిరిగి అని కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే ఆయన గురించి నువ్వు రుజువు చూపించాలా ఆయన లేచిన జీవం గల దేవుడు లేచినా ఆయనతో పాటు నేను లేచిన నేను సజీవుణ్ణి ఆయన ఆయన బిడని నేను అనేసి జీవాన్ని ఆయన స్వరూపాన్ని ఆయన యొక్క విధానాన్ని నువ్వు చూపించాల ఆ రుజువు నువ్వు ఎందుకంటే చివరి కాలంలో మనుషులు రుజువు చూపిస్తారని నమ్ముతారు కదా లేకుంటే నమ్మరు ఎక్కడుంది విశ్వాసం చెప్పు శిష్యులు పాత కాలం భక్తులు ఆ చివరి టైంలో వాళ్ళు చూసి నిరీక్షణ కలిగి ఆ దేశంలో ప్రవేశిస్తామని చెప్పి ఆ పరలోక రాజ్యం చూసి విశ్వాసం గలవారే మృతి పొందినారు అప్పటి వరకు అది వాళ్ళకు బయలుపరచబడలే పాత కాలం భక్తులు కానీ చూపించాడు దేవుడు విధానానికి ఉపమాన రీతిగా కానీ వాళ్ళు ఉంది అని నమ్మి విశ్వాసం పెట్టి మృతి పొందినారు వాళ్ళు కాబట్టి చూడండి మనకు దేవుడు అది ఆ విధానాలు మనకు దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి అందుకే వాళ్ళకి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే ఈ చివరి కాలంలో మనం ఆ ధన్యతను మనం దాన్ని నిలబెట్టుకోవాలి కదా కాబట్టి మనకు మన చూసిన పత్తి ఒక్కటి మనం ఇతరులకు మనం పంచుకోవాలా కాబట్టి ఆయన సజీవునిగా తన తను కనపరుచుకున్నాడు మీరు వెరిసెల నుంచి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండు తర్వాత యోహోను నీళ్ళలో భాప్తం ఇచ్చింది అంటే ఆయన మార్మును సంబంధించిన వాప్సం ఇచ్చింది యోహోను బాప్తీసం ఇచ్చే వ్యవహాను బా మారుమలు సంబంధించిన బాప్తిసం ఇచ్చారు కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుధాత్మలో బాప్తీసం ఇక్కడ కొద్ది దినముల్లో అన్నప్పుడు వాళ్ళు చెప్పిన టైంలో కొంచెం దినములు ఆ బాప్ పరిశుదాత్మలో బాప్తిసం అంటే పరిశుధాత్మలో బాప్సం అంటే ఆల్రెడీ మనం బాప్సం పొందినాం కదా మళ్ళీ ఇంకా మళ్ళీ కొత్తగా బాప్సం పొందింది ఏంది అంటే మనం అర్థం చేసుకోవాలా బాప్తిసం దేనికి సంబంధించింది అయన మరణానికి భూస్థాపన పునరుద్ధానికి సంబంధించింది కాబట్టి దాని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధంలో పాల్పొందటం అంటే ఆయన ఏ రీతిగా తన జీవితాన్ని త్యాగం చేసుకొని ఆయన త్యాగపూరితమైన సేవ చేసిండో ఏ రీతిగా ఆయన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడో అలాంటి త్యాగపూరితమైన సేవను చేయాలంటే అలాంటి అభిషేకం దేవుడు మనకి ఇస్తాడు వాళ్ళు చేసిండ లేదా శిష్యులు ఆ పరశురాత్మ వచ్చి పడ్డాక వాళ్ళ దేవుని ఆత్మ కూడా సావుని కూడా లెక్క చేయలే వాళ్ళు గంభీరంగా వాళ్ళు సువార్థ ప్రకటించారు అదే కదా పరశురాత్మలోని అగ్నిలోని బాప్తిస్తున్న ఏమిటంటే అభిషేకం అది అది స్పెషల్ అభిషేకం అది ఆ అభిషేకం పొందిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే సాధువు జీవితం కలిగి ఉంటారు వాళ్ళు అత్యంత పవిత్రమైన జీవితం జీవిస్తారు వాళ్ళు అలాంటి అభిషేకం ఉన్నవాళ్ళు చాలా పరిశుద్ధంగా జీవిస్తారు సాధువుగా జీవిస్తారు ప్రతి మన ప్రభు జీవించినా లేదా మన ప్రభు జీవించలేదా కాబట్టి ప్రకటన గంగంలో నిన్న ఒక నిన్న సాయంత్రం ఒక ఆశ్చర్యకరమైన వాక్యము అది బయలుపరచబడింది అది ఏంటంటే ఒకసారి చూడండి ప్రకటన గంధం పదమూడో అధ్యాయం అనుకుంటా ఈరోజు సేవా జీవితంలో మనం ఎట్లా జీవించాలా అనేది మనం జాగ్రత్తగా ఉండాలా ప్రతి దశలో మన జీవన విధానము శైలి ఎట్లా ఉన్నది అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా చూడండి పదమూడో అధ్యాయం ప్రకటన గంధం పదమూడో అధ్యాయం పదకొండో వచ్చినంలో మరియు భూమిలో నుండి ఒక మరి యొక్క క్రూరముఖము పైకి వచ్చేట చూచి కాబట్టి భూమిలో నుంచి మరి ఒక క్రూరముఖం వస్తుంది పైకొచ్చిట సూచించింది అది ఎట్లుందంటే గొర్రెపిల్ల వంటి కొమ్ములు వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పం వల్లే మాట్లాడచ్చుండెను ఇది మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆ క్రూరముఘం ఎట్టుందంటే అది భూమిలో నుంచి పైకి వస్తుంది మరి ఒక క్రూరముగం పైకొచ్చిట సూచించింది కాబట్టి ఒక మృగం కాబట్టి ఆ మృగం ఎట్టుందంట అర్థం చేసుకోండి గొర్రెపిల్లలాగా అది గొరపిల్ల వంటి కొమ్ము గల దానికి ఉండేను కాబట్టి గొర్రెపిల్ల వంటిది ఉంది కానీ గొర్రెపిల్ల కాదు అది కాబట్టి పైగా ఎట్లుందంట అది ఘట సర్పం మాట్లాడుతుందంట అహంతో మాట్లాడుతుంది అది ఈ రోజు సేవకుల్లో నువ్వు సాధువు జీవితం ఉండాలి కదా నువ్వు గొర్రెపిల్లలాగా సాధువులాగా ఉండాలి కదా కాబట్టి అలాంటి అభిషేకం పొందిన వాడు ఎట్లా ఉండాలా సాధువుగా కదా కానీ గొర్రెపిల్లని కానీ ఘట సర్పం అందుకే మనం జాగ్రత్తగా ప్రతి మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలా మనుషుల పట్ల మనం సమాధానం పోగొట్టుకోవద్దు నువ్వు గొర్రెల్లలాగా ఉండాలి కానీ గొర్రెల్లలాగా ఉండి ఘట సర్పం వల్లే మాట్లాడొద్దు అహంతో మాట్లాడద్దు అని ఎప్పుడు కూడా అందుకే మనం ప్రతి దశలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఇది గొర్రెపిల్లనే కానీ ఘట మాట్లాడుతుంది ఈ రోజు సేవా జీవితంలో ఎంత భయంకరంగా ఉంది మనుషులు కాబట్టి మనం అట్లా ఉండొద్దు మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకు మనం ప్రతి దశలో జాగ్రత్తగా సాధువు జీవితం కలిగి మనం ఉండాలా అనే విషయము మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే అనేకుల్లో దేవుని ప్రేమను చూపించాలంటే నువ్వు సాధువు ఉంటేనే కదా ఆ అభిషేకం దాని సంబంధించింది పరిశుధాత్మలను అగ్నితో అభిషే అభిషేకం చెందడం అంటే అదేదో చెప్పుకొని పోయేది కాదది ఆ అభిషేకం పొందిన వాడు ఏ రీతి నువ్వు సాధువులాగా జీవించాలా ప్రతి దశలో తగ్గింపు జీవితం కలిగి నువ్వు జీవించాలా కదా నువ్వు సాధువులాగా జీవించాలా చూడండి అలాంటి అభిషేకం పొందిన వాడు ఎట్లుంటాడంటే సాధువులాగా ఉంటాడు కదా చా ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాడు తర్వాత భయంకరమైన విషయాలు బయటికి తీసుకొస్తాడు కాబట్టి ఏం జరగబోతుందో అవన్నీ బయటికి తీసుకొస్తాడు పవిత్రంగా పరిశుద్ధంగా ప్రతి దశలో నిందారహితంగా ఉంటారు ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటకు వచ్చే వాళ్ళు పరిశుద్ధంగా సాధువులాగా జీవించే ఈ అభిషేకం పొందిన వాళ్ళు ఆ రీతిగా జీవించినారు కాబట్టి రాళ్లతో కొట్టినా కానీ కొరడాలతో కొట్టినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పకుండా అంతగా సేవ చేయగలినారు కాబట్టి ఆ అభిషేకము మనం కూడా పొందుకోవాలా చూడండి కాబట్టి పరిశుధాత్మలు మీరు పొందేదారు అని అంటే పరిశుధాత్మలు మీరు బాప్తిసం పొందేరు అంటే అది దేనికి సంబంధించింది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ పాలు పొందిన వాడు అంటే చనిపోయినవాడు ఈ లోకం దృష్టిలో అలాంటి దెబ్బలు తగిలితే గాయాలు తగిలితే తిడితే ఎవరైనా ఉంటే వాళ్ళకి దెబ్బ తగులుతుందా చూది గుచ్చితే సురుకు పుడుతుందా వాళ్ళకి సురుకు పుట్టదు కదా ఈ రోజులు ఎందుకు సేవకులకు సురుకు పుడుతుంది వాళ్ళు ఇంకా చనిపోలేదు అన్నట్టు ఇంకా శరీరం ఉంది సగం ఆత్మ సమ శరీరం కలిసి ఉంది అన్నట్టు వాటి మధ్య కొట్లాడుతున్నారు వాళ్ళు కాబట్టి వాటి నుంచి మనం విడుదల అలాంటి అభిషేకం మనం పొందుకున్నప్పుడే నువ్వు ఆయన కొరకు గొప్ప సాక్ష్యం ఇవ్వగలవు అపోస్తుల లాంటి సేవ దానికంటే ఘనమైన సేవ నువ్వు చేయగలవు ఈ చివరి టైంలో వాళ్ళు మొదటి దశాబ్దంలో చేసిన సేవ చేసిన ఎంతో గంభీరంగా లోకాన్ని భూ తల కానీ చివరి కాలంలో ఎండు టైంలో ఉంటున్నా సేవ బహు విశేషంగా ఉంటది కాబట్టి అలాంటి అలాంటి విశేషమైన సువార్థ సేవ చేయాలంటే నువ్వు సాధువుగా ఉండాలా ప్రతి దశలను తగ్గించుకోవాలా దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పిన పత్తి నువ్వు తెలుసుకోవాలా అన్ని తెలుసుకోవాలా మనం కదా అన్ని విషయంలో వదులుట దేవుని చెత్తమనడు కాబట్టి ఇక్కడ మన యొక్క అర్థం చేసుకుంటే ఆరో వచనంలో ఈ విషయాలు ప్రభువు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు సడన్ టాపిక్ మారిపోతుంది ఇక్కడ చూడండి ఆరో వచనం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇస్రాయలకు మరలా రాజ్యం అనుగరించదవా అని ఆయన అడగగా చూడండి ఇది మన ఒక బలహీనత ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే టాపిక్ నుంచి డై డైవర్ట్ అయిపోతూ ఉంటాం మన మనసు అనేది ఎక్కడో పోతా ఉంటుంది ఇది నేను విన్నాను నేను ఏదో అని చెప్పి మన మైండ్ వేరేలాగా పోతా ఉంటుంది కానీ ఇక్కడ శిష్యులు మైండ్ వేరేలాగా పోతుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారు పిలాత పిలాతు పరమాత్మ దేవుని కుమారుడు అయిన క్రీస్తు నువ్వేనంటే అవును నేను అంటాడు కాబట్టి సత్యం గురించి సాక్ష్యం అంటే నేను వచ్చినాన్నాడు ప్రభు కాబట్టి సత్యం అంటే ఏందని అడిగిండు పిలాతు తర్వాత అడిగి పక్కకి వెళ్ళిపోయినాడు అడిగిన సత్యమంటే సత్యం అంటే ఏందో ఏసు సత్యం అని తెలుసు కానీ ఇంకా ఏం విషయాలు బయలుపరచబడేటేమో కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా ఆయన బాక్తీసం గురించి గొప్ప సేవ గురించి అవన్నిటి గురించి ఆయన ఎంతో విశదీకరించి శిష్యులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇస్రాయేల్కి రాజ్యాన్ని మరల అని అడుగుతున్నాడు ఏమన్నా అర్థం ఉందా కాబట్టి అందుకే మనం ప్రతి దశలో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి మాట్లాడేటప్పుడు మనం పస్టది వినాల అప్పుడు మనం మాట్లాడాలా ఒక దశలో మనం ఏం చేస్తామంటే తొందరపడి మాట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటాం ఆ టైంకి వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చే ఆ విధానాలు మనకు మనం మిస్ అయిపోతూ ఉంటాం అది ఒక బలహీనత ఇక్కడ శిష్యులు కూడా కనిపిస్తుంది అక్కడ కాబట్టి పత్తి దశలో మనకు కనిపిస్తుంది వాటి మనం బయటికి రావాలా ఎందుకంటే ప్రతి దశలో ఆయన ఆత్మకు మన చోటు మన ప్రభుకు చోటు ఇవ్వాలా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినాల ఫస్ట్ ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గం అంటే నువ్వు ఆలకించాలంతే కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆలకించకుండా తిరిగి ఏం చేస్తారంటే కాబట్టి వారు ప్రవ్వ ఈ కాలమందు అంటే ఆ టైంలో రాజ్యం మళ్ళా ఇస్రాయల్కి ఇస్తామంటే అసలు రాజ్యం అంటే ఏంది ఇస్రాయల్కి ఎందుకు రాజ్యం అది నువ్వే ఇస్రాయల్ కదా నీకే దేవుడు రాజ్యాన్ని ఇస్తుంటే మళ్ళీ ఇస్రాయల్కి రాజ్యం ఎటువేంది అంటే ఇస్రాయల్ అనే సంగతి మర్చిపోయినారు కదా కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఇస్రాయల్ అంటే నువ్వే కదా అంతరంగ మంది యూదులుగా అసలైన ఇస్రాయల్ అసలైన యూదుడు ఈ రోజు వాళ్ళ జ్యేష్టత్వ హక్కును అమ్ముకుంటున్నారు వాళ్ళు అనేకులు కాబట్టి ప్రభు చెప్తున్నారు చూడండి ఇక్కడ కాలములు సమయములు తండ్రి ఆదిమంలో ఉన్నచ్చుకొని ఉన్నాడు వాటిని తెలుసుకోవటం మీ పని కాదు చూడండి ఆయన ఆన్సర్ ఏమిస్తున్నాడు అవన్నీ మీకు అవసరం లేదు నేను ఏం చెప్తున్నాను అది మీరు వినండి ఫస్ట్ కాలాలు సమయములు ఆయన ఆధులంలో ఉన్నాయి అది తెలుసుకోవటం ఈ పని కాదన్నాడు అక్కడ కాబట్టి ఎందుకు కాదండి ఈ పని అంటే వాళ్ళు అప్పటికీ వాళ్ళు పరశురాత్మ పొందుకోలే వాళ్ళు అప్పటికి ఇంకా మామూలుగానే ఉన్నారు వాళ్ళు కానీ దేవుడు ఎందుకు ఆ విషయం చెప్పడంటే మనం తెలుసుకోవాలి కదా కాలంలో సమయంలో ఆయన అదిలో ఉన్నప్పుడు అవి తెలుసుకోవాలా కానీ ఇక్కడ శిష్యులతో ఏమంటున్నాడు ఇక్కడ అది తెలుసుకుంటే మీ పని కాదనంటే ఇప్పుడు మీ పని కాదు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మీకు బయలుపరచబడతాయి పేతురు చెప్పినా లేదా ఆ సమయమేనో ఆ గడి అయినా దొంగ అని ఆయన రాక ఎట్లుంటది అని చెప్పినా లేదా పేతురు వీళ్ళంతా చెప్పినా లేదా తర్వాత పత్రికలు రాసిందా లేదా యాకోబూ వీలంతా అంటే అప్పటి వరకు వాళ్ళు అది బయలుపరచలేదు కాబట్టి ఇప్పుడు మీకు అవసరం లేదు అవసరం లేని విషయాల గురించి మనం ఎక్కువగా తరికిస్తూ ఉంటాం అనవసరమైన విషయాలు కాబట్టి మన ప్రభు ఏం మాట్లాడుతుండో దాని గురించే మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాల ప్రతి దశలో కాబట్టి అది తెలుసుకుంటాం మీ పని కాదన్నాడు తర్వాత బయలుపరిచినా లేదా ఆ సమయము ఆ కాలాలు ఆ ప్రవచనాలు ఏ కాలంలో నెరవేరుతున్నా ఏ రీతి కానీ తర్వాత లేదా కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఆయన చెప్పే మాట వినకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఉల్టా ప్రశ్న ఆయనను ఏం చేస్తున్నాడు మళ్ళా రాజ్యం ఇస్తామని అని అన్నాడు కాబట్టి రాజ్యం గురించి చెప్తున్నా అక్కడ ఆయన ఆయన భాప్సం గురించి చెప్తున్నాడు వాగ్దానం గురించి చెప్తున్నాడు కానీ సడన్ వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ మైండ్ సెట్ దుష్టుడు కూడా మనల్ని ఆ రీతిగా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ప్రతి మనం జాగ్రత్తగా ఉండాలా నువ్వు ఎక్కడ నిలబడ్డావు అక్కడే నిలబడాలా నీ మనసు నీ తలంపులు వెళ్ళిపోవడానికి వీలేదు ఎక్కడ నువ్వు వాక్య మీద కేంద్రీకరించుకున్నావో అక్కడే నువ్వు దాన్ని కనిపెట్టుకున్నప్పుడే ప్రభు మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు కాబట్టి ప్రభు చెప్తున్నాడు వాటన్నిటిని తెలుసుకుంటే మీ పని కాదు అయినను పరశుదాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి ఎదురు ఫస్ట్ ఫంక్షన్ పరశుదాత్మ అభిషేకం ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే శక్తి వస్తుందంట మనకి చూడండి ఇక్కడి నుంచి మనం ఆయన ఆ ఐదో ఆ ఆరో వచ్చ ఎనిమిదో వచ్చనం నుంచి కనెక్షన్ చేస్తున్నాడు ఈ ఆ పైన రెండు వచనాలు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత తలంపులు ఉపయోగించిండు అక్కడ కాబట్టి ఆరో వ ఐదో వచనము ఎనిమిదో వచనం నుంచి కనెక్షన్ చేస్తుంది చూడండి అయినను మీరు పరుశుదాత్మ వచ్చినప్పుడు అక్కడ ఏముంది అక్కడ యోహోను మీకు నీళ్ళలో బాప్తం బాప్తీసం ఇచ్చిండు కొద్ది మీరు పరిశుదాత్మలను భావసం పొందిరన్నాడు తర్వాత అది ఎనిమిదో వచనం చూసుకోండి అప్పుడు మీకు కనెక్షన్ చేసుకోండి అయినను పర్శుదాత్మ మీ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిందెదరు గనగా ఎరిశలెములోను కాబట్టి మీరు శక్తి పొందుకుంటారు ఎరిశలేములు ఆ కాలంలో ఎరుశలెములు ఉన్నారు వాళ్ళు అక్కడ ఎరిశలెములోను తర్వాత యూదయ సమరయ యూద ఈ దేశంలో సమరయ అంటే అనులు ప్రాంతం సమరయ దేశమంతట తర్వాత ఆ దేశమంతట ఆ కాలంలో తర్వాత బూది గంథం వరకు నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం ఆ ఇక్కడి నుంచి మన వాక్యము వేరే డైరెక్షన్ లో మనం పోతూ ఉంటాయి ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ పరశురాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొంతురు తర్వాత మీరు ఎరిశల్యంలోను యూదయ సమరయ దేశమంతటను అంటే ఆ ప్రాంతంలో ఆ కాలంలో తనను బూది వరకు అంటే చివరి వరకు బూది వరకు అనంటే మొత్తం ప్రపంచం మొత్తం అన్ని వరకు ప్రతి దశలో ఆయనకి సాక్షులుగా మనం ఉండాలా కాబట్టి ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలి చెప్పండి మనం అని ఏం చెప్పిన పైన చూసినాం మనం మూడవ చరంలో నుంచి ఆయన దేవుని రాజ్యం గురించి అనేక ప్రమాణాలు చూపించి ఆయన సజీ కనబరచుకున్నాడు ఎన్నో విషయాలు బయలుపరచండు ఇక్కడ చివరికి ఏమండు పరిశుధాత్మ మీదకి అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి అప్పుడు దాకా మీరు సాక్ష్యం ఇవ్వలేరు నా గురించి అని మన ప్రభు చెప్తున్నాం అందుకు మన పరిశుదాత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడే అప్పుడే సత్యం మనకు బయలుపరచబడతా ఉంటది కాబట్టి వాళ్ళు పొందక మునుపు కూడా వాళ్ళు అద్భుతాలు చేసినారు అదొక సేవ అదొక లెవెల్ సేవ ఎప్పుడైతే పరశురాత్మ పొందుకున్నారు అపోస్తులు కారు మొదటి అర్థంలో ఆయన వాగ్దానం కనిపెట్టుకున్నారు అక్కడి నుంచి వాళ్ళ సేవ వేరే డైరెక్షన్ వెళ్ళిపోయింది బహు విశేషమైన సేవ చేసినారు చేసినా లేదా ఆ కాలంలో ఫస్ట్ టైంలో ఆయన డెబ్బై మందిని పంపించి ఇద్దరిద్దరుగా పంపించండి వాళ్ళు లద్దుతాలు చేసినా లేదా రోగులు స్వస్థత దయ్యాలు లోబడుతున్నారు ఎందుకంటే ఆయన నామాను వాడినారు అక్కడ కాబట్టి ఆ నామాను వాడినారు తర్వాత ఎప్పుడైతే పరిశుధాత్మ అభిషేకం వాళ్ళు పొందుకున్నారు అక్కడి నుంచి వాళ్ళ సేవ స్పెషల్ గా అయిపోయింది ఆ స్పెషల్ సేవని ఇక్కడ ఐదో వచ్చిన ప్రభు మాట్లాడుతున్నారు ఆ సేవ చేయాలంటే నువ్వు సాధువుగా ఉండాలా అత్యంత పరిశుద్ధంగా ఉండాలా నువ్వు ప్రతి దశలో నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడే అలాంటి సేవ వాళ్ళు వాళ్ళు చేసినారు అపుస్తులు ఆ రీతి తగ్గించుకున్నారు కదా దెబ్బలు తగిలినప్పుడు నాకు ఈ సేవ అని పోలేదు కదా శ్రమ వచ్చినప్పుడు నాకు ప్రభు ఈ శ్రమను పోలేదు కదా దెబ్బలు తగిన గాయాలైనా కానీ ఆయన మయం పరచడం మానలే ఆ గాయాలలో కూడా ప్రభును ప్రకటించిన వాళ్ళు కాబట్టి అలాంటి అభిషేకము చివరి టైంలో ప్రభు మనకి ఇస్తున్నాడు అది మనం పొందుకొని ఆ రీతి మనం జీవించాలా బూది వరకు ఆయన కొరకు మన సాక్ష్యం ఇవ్వాలా కాబట్టి అందుకే మనం ప్రగాఢాన గంధం మొదటి అధ్యాయానికి అది ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలా ఈ బూది గంత చివరి కాలం వరకు ఎలాంటి సాక్ష్యం మనం ఇవ్వాలా అనేది మనం అర్థం చేసుకోవాలా ప్రగాఢాన గంధంలోకి వెళ్తున్నాం మనము ఇంకొక పదిహేను నిమిషాలు మీ వాట్స్ ముగించేస్తాను ఇప్పుడు టైం కూడా తీసుకోను ప్రధాన గ్రంథము ఇక్కడ ఎలాంటి సాక్ష్యం మనం ఇవ్వాలనేది మన ప్రభు యో భక్తుడికి బయలుపరుస్తున్నారు ప్రధాన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏసు తన దాసులకు కనభరిష్టకును దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత కాబట్టి చూడండి తన దాసులకు కనభరిష్టకు కాబట్టి ఆయన దాసుల సేవకులకు తన ప్రవక్తలకు తన దాసులకు తప్ప ఆయన బయలుపరచుకున్న ప్రభు అయిన ఏది చేయడని వాక్యం చెప్తుంది కదా ఆమోస గ్రంథం మూడో అధ్యాయం ఏడు వచ్చినంలో తన తాను సంకల్పించిన వాటిని ప్రవని యహోవ ఆయన సేవకులకి బయలుపరచుకున్న ఏది కూడా చేయడంట ప్రతి దశలో ఆయన బయలుపరుస్తూ ఉంటాడంట కాబట్టి అపోస్తులు కూడా వాళ్ళకు కూడా ఆయన రాజ్యం గురించి నలభై దినాలు ఆయన లేచిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన రుజువు పరచుకున్నాడు సజీవుడు అప్పుడు నమ్మినారు వాళ్ళు చూడండి అప్పటికి వాళ్ళ అనుమానాలు ఉన్నాయి ఆయన సంపూర్ణంగా రుజువు పరిచిండు ఆయన సజీవుడు కనబరిచినడు పరసాత్మ గురించి చెప్పిండు అది చేసిన అన్ని చెప్పిండు అప్పుడు వాళ్ళ మైండ్ ఓపెన్ అయిపోయింది తర్వాత వాళ్ళు రెండో అధ్యామికి చివరికి వాళ్ళు ఎరుసలములు అక్కడ పోయి ఆ పస్క పెంత కోస్తూ పండగప్పుడు వాళ్ళు పైకి పోయి అభిషేకం పొందుకొని దిగిరాటం అక్కడి నుంచి వాళ్ళ సేవ స్టార్ట్ అవ్వటం అన్నీ మనం చూస్తూ ఉంటాం అక్కడి నుంచి వాళ్ళకి అన్ని బయలుపరచబడటం అవన్నీ చూస్తాం సాక్ష్యం గంభీరంగా కొరకు ఇవ్వడం కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఈ చివరి కాలంలో నువ్వు ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలా ప్రభు కొరకు మనం సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో దేవుడి సాక్ష్యాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి అది ఒక వెతు కానీ అసలైన సాక్ష్యం ఏంది అన్నప్పుడు ఇక్కడ రాసిన చూడండి ఏసు క్రీస్తు తన దాసులకు కనబరుచకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడు ఆయనకు అనుగ్రహించండు ఒక ప్రత్యక్షత చూడండి కాబట్టి ప్రత్యక్షత అంటే ఏంటంటే ఒక ప్రకటన ఒక ప్రకటన దేవుడు యోహోన్ భక్తులకు అనుగరిస్తున్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆయన దాసులకే బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆ కాలంలో దాసులకు బయలుపరిచిండు ఈ చివరి కాలంలో మనం కూడా ఆయన దాసులమే కదా అందుకు నువ్వు సాధువుగా ఉండాలా నువ్వు దాసుని స్వభావం కలిగి ఉండాలా ఆయన దాసుని స్వభావం ధరించనా మనుషుకు పరిచారం చేయించడం రాలేదు కానీ పరిచారం చేయుటకును క్రయధనంగా తన ప్రాణం ఇష్టకు వచ్చిన వాక్యం కాబట్టి మన జీవితం కూడా అంతే కదా ఆయన అంతగా తగ్గించుకున్నాడు మన ప్రభు శిష్యుడు కూడా అరీదుగానే ఆయన పోలి నడుచుకున్నారు పౌలు వీళ్ళంతా అందుకు సేవ చేయగలిగినారు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలిగినారు ప్రతి కాబట్టి ఎందుకంటే ఈ ఈ వాక్యం ఎందుకు దేవుడు మనకు బయలుపరుస్తుందంటే ఈ చివరి కాలంలో మనుషులు మనల్ని రెచ్చగొడతా ఉంటారు దుష్టుడు మన వాడు అనేక విధాలుగా రెచ్చగొడతా ఉంటాడు నీ అహాన్ని బయట తీస్తూ ఉంటాడు అందుకు ను బలహీనలో పడకుండా ఉండాలంటే ను ఆయన అభిషేకం పొందుకొని సాధువులాగా జీవించినప్పుడే ఆయన కొరకు ఇలాంటి సాక్ష్యము ఇలాంటి ఇలాంటి సేవ చేయగలం మనం చివరి కాలంలో ఎందుకంటే ఒకరులైన జనుల మధ్య మన సేవ సర్పంలో తేలి మధ్యలో మనం మనం ఉన్నాం ఈ లోకపు విధానం వాడు అంత ఉంది అక్కడ మనం ఉన్నాం కాబట్టి వాడు ఏ రీతికైనా మనకు అటాక్ చేస్తారు కానీ వాడికి మనం దొరకొద్దు ఆయన కృపతో ఆయన కృపలో జీవిస్తూ ఆయన ప్రేమను మనుషులకు ప్రకటించాల అయన ప్రేమను వాడు చూపిస్తే వాడు భరించడాడు దుష్టుడు అందుకు ఆయన ప్రేమ వల్లనే మనం జయించి మనం జయించుంది కదా ఆయన ప్రేమనే కదా మనం జయించింది కాబట్టి ఆయన ప్రేమ జయించగలదు మనుషుల్ని ఆ ప్రేమను చూపించాలంటే మరి నువ్వెంత ప్రేమగా ఉండాలా నువ్వెంత సాధువుగా ఉండాలి చెప్పు అందుకు మనం జాగ్రత్తగా ఉండాలా ప్రతి ప్రభును పోలి మార్చుకోవాలా ప్రభులాగా పరిచే చేయాలా ప్రభులాగా ఉపదేశించాలా ప్రభులాగా మాట్లాడాలా ప్రతి దశలో ప్రభులాగానే మన సమాధానం ఇవ్వాల మనుషులకి కాబట్టి అలాంటి అనుగ్రహ ఆ ప్రత్యక్షత మనం ప్రభు గించాల కాబట్టి ఈ సంగతులు త్వరలో సంభవించబోయినే అన్నట్టే ఏదో సంగతులు యోహాను భక్తుకు దేవుడు చెప్తున్నాడు అది ప్రకటన గణమంతమని మనం తెలుసు కాబట్టి యుగ సమాప్తులు ఏం జరగబోతున్నాయో ఆ సంగతులు త్వరలో సంభవించబోయినవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించాను కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన దాసుల్లాగా మనం ఉంటే ఆ త్వరలో ఏం సంభవింపబోయినో వాటి ఏం చేస్తున్నారంట ఆయన తన దూతదారు వర్తమానం పంపి తన దాసులను యోహోన్ కు వాటిని సూచించాను అంటే చూపిస్తున్నాడు అక్కడ కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనం కూడా యోహోన్ భక్తుల్లాగా మనం చూడాలా ప్రతి దశలో మనం ప్రభును మనం చూడాలా ఆయనలో మనం వెతుక్కోవాల ప్రతి దినం దివరాత్రులు మనం ఆయన వాక్యంలో మనం ధ్యానించినప్పుడే అవన్నీ బయలుపరచబడతా ఉంటాయి ఈ ఉదయ కాలంలో యోగ విశేషమైన విషయం నాకు దేవుడు బయలుపరిచింది యోగ గ్రంథం ధ్యానించినా కానీ అంత డీటెయిల్ అంత విధానంగా ఈ ఉదయ కాలం ప్రభు ఎంత అక్కడి నుంచే ఈ వాక్యం నాకు దేవుడు బయలుపరిచింది ఇవన్నీ బయలుపరిచిండు ఆ వాక్య నుంచే ఆరంభం అది ఏ రీతిగా ప్రభు చెప్పాలన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు నాకు చెప్తూ ఉంటాయని నేను రాసుకుంటా ఉన్నా నా ఎందుకంటే ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆ రీతిగా కాబట్టి అందుకే ప్రభు నాకు బయలుపరిచింది ఏంటంటే అతడు దేవుని వాక్యమును గుర్చి ఏసు క్రీస్తు సాక్ష్యంను తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చిందంట చూడండి కాబట్టి మనం ఏం చూసినాం చూడండి ఆయన వాక్యంని గుర్చి అంటే ఆయన వాక్యముని సంపూర్ణంగా మనం తెలుసుకుపోతే ఏసు ప్రభు మనం ఏమి ఏ రీతిగా మనం సాక్ష్యం ఇవ్వగలం చెప్పండి కాబట్టి ఆయన ఆయన గురించి ఆయన వాక్యం గురించి ఏసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చిన అంట అంటే ఏం చూసిండో ఆయన కాబట్టి చూడండి ఆయన చూసింది కాబట్టి అవన్నీ రాయమన్నాడు ప్రభు కాబట్టి మనం కూడా యోహన భక్తుల్లాగా మనం చూడాలా ప్రతి అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల చూడండి ఆయన చూసినంత మటుకు అంటే ఏం వర్ ఎంతవరకు ఆయన బయలుపరచబడిండో అయిందో అన్ని గురించి సాక్ష్యం ఇచ్చిందంట సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును కాబట్టి సమయము సమీపించింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని రాకటం బహు దగ్గరిగా ఉంది ఎంతకాలం మనం ఆదరణకరమైన విధానాల్లో చెప్పిన వాళ్ళకి మనం చెప్పుకుంటూ అరికి పోవడానికి వీల్లేదు ఆ సమయము ఆ కాలం అయిపోయింది ఇక ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టాల క్రీస్తు నామం ఎరగిన చోట్ల మనం సువార్త ప్రకటించాల అనేసి మనము ఆ సువార్త రక్షణ బొంది వాళ్ళకి మనం ఉంటమా ఉంటామా ఖచ్చితంగా ప్రకటిస్తాం కదా సంఘాల్లో ఈరోజు రక్షణ బొంది కూడా వాళ్ళు శారీరకంగా జీవిస్తుంది సరి చేయాలా లేదా వాళ్ళు బయట ఒక మందు ఉంది మనకి లోపల ఒక మందు ఉంది ఆ రెండు మందుల గురించిన భారం ఉంది కాబట్టి ఆ భారం కలిగి మనం పోవాలా అనేది పౌలు చెప్తాడు ఇవన్నీ కాక సంఘం గురించిన చింత కూడా భారం కలదు అది దినదినం నాకు కలుగుతుంది కాబట్టి అలాంటి భారం కలిగినప్పుడే మనం మనం ఆ రీతిగా ముందుకు ప్రభు మనకు అవన్నీ మనం ఉంటాడు వ్యవహన్ భక్తుడు అక్కడ చూస్తున్నాడు అక్కడ సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు కాబట్టి అందుకే మనం ప్రవచన మనం చదవాలా దేవుడు నాకు ఆ విషయం చూపించాడు కానీ ఎన్నో స్టార్టింగ్ లోనే ఆ బూరలు తీర్పు దేవుడు ఆ విధానాలు చూపించాడు నువ్వు కానీ నేనే ప్రకటించలేకపోయినాను కాబట్టి దేవుడు మళ్ళా దేవుడు అవకాశం దేవుడు మళ్ళీ నాకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనము సమీపించినది సమయం కాబట్టి మనం ఈ ప్రవచన వాక్యాలు ధ్యానించాలా తర్వాత వాటిని విని వినాలా నువ్వు చదవాలా తర్వాత వినాలా అంటే ఏంటంటే నువ్వు చదివినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం నువ్వు వినాలా నువ్వు చదివితే కదా ఆయన స్వరంను వినేది అని నువ్వు చదువుతా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు తర్వాత ఆయన మాట్లాడినప్పుడు అందులో ఇందులో రాయబెడిన వా సంగతులు గై కొనవారు అన్నాడు కాబట్టి నువ్వు చదవాలా వినాలా తర్వాత ఆయన రాయబడిన ప్రతి వాక్యాలు నువ్వు గై కొనవారు కాబట్టి మనం గై కొనాలా నువ్వు ధనుడు నువ్వు ధన్యుడువే కానీ నువ్వు గై కా